ఎండ కాచింది గాలి చల్లగా వీచింది మబ్బు నల్లగా లేచింది ఉరుము పెద్దగా ఉరింది మెరుపు తడుక్కున మెరిసింది వానజోరుగా కురిసింది చెరువు నిండుగా నిండింది పంటదండిగా పండింది